Ooh, seaweed, ో నమీశేదేభ్యోిలం జగత్ జన్మలేం వందే విద్యారం అచింత్యరచన మాయ సకలం జగత్తి నిశ్చి అచింత్యరచనూప సకలం జగత్ నిశ్చిత వస్తుత్మైతే సకలం సమస్తమైన జగత్ జగత్తు అచింత్య రచనారూపం ఊహకు అందని రచన యొక్క రూపము గల జగత్ జగత్తు అని నిశ్చిత నిశ్చయము చేసుకుని అద్వైతే అద్వయ ఆత్మతత్వమునందు వస్తుత్వం యథార్థతను పరిశేష్యత నిల్చుకునవలెము అర్థం ప్రతి పదార్థం చెప్తే కొంచెం నేను దాన్ని వివరిస్తే మీకు సరళమవు జగత్తు కేసు ఒకసారి చూడండి ఈ జగత్తు యొక్క రచన రచన అంటే అమరిక అమర్చు అమర్చు ఉంటుంది రచన అంటే పుస్తకానికి రచన అంటే అనేక విషయాలను చాప్టర్ స్వరూపంగా ప్రేరాలను వాక్యములుగా వాక్యములను పదములుగా అమర్చి పెడతారు అందుకోసం పుస్తకానికి రచన అని పేరు వచ్చింది ఆ విధంగా విషయములనన్నిటినీ అమర్చి ఒక పుస్తకం రూపంలో పెట్టిన వాడిని రచయిత ఈ జగత్తు ఒక కావ్యము అలా అనుకోండి జగత్తు ఒక కావ్యం ఈ జగత్ అనే కావ్యమునకు దేవుడు పేరు భగవంతుడు పరమాత్మ సో ఈ జగత్తనే కావ్యము ఇది రచన ఇది ఎటువంటి రచన ఈ రచన యొక్క రూపము ఎట్లు ఉన్నది అంటే ఊహకు అందనిదిగా ఉన్నది ఊహకు అందడు ఇప్పుడు ఊహకు అందని కొలతలు కొన్ని ఉన్నాయి ఊహకు అందని కొలతలు వాటిని చాలా చిన్నవి మన ఊహకు అందవు చాలా పెద్దవి మన ఊహకు అందవు చాలా చిన్న వాటికి యాంగ్స్ట్రమ్ అని ఒక యూనిట్ ఆఫ్ లెంగ్త్ ఉన్నది ఒక సెంటీమీటర్ తీసుకుంటే దాంట్లో టెన్త్ ది అంటే ఒక సెంటీమీటర్ లో కోట్ల వంతు సెంటీమీటర్ సెంటీమీటర్ అంతా ఎంత ఉంటుంది మీ చూపుడు వేలు కనుక్కున్న చిన్నది అది అది సెంటీమీటర్ మొత్తం వేలు అంటా కదా ఆ చెట్టు కింద అది సెంటీమీటర్ దాన్ని పది కోట్ల మొక్కల చేస్తే ఒక మొక్క ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఆ పొలం మీరు ఊహ చేయగలరా ఊహ అలాగే ఒక సెకండ్ మీరు ఊహించగలరు ఒక సెకండ్ లో లక్షల వంతు మిలియన్ ఆఫ్ సెకండ్ ఉండదు ఒక సెకండ్ కాలంలో పది లక్షల వంతు కాలం దాన్ని మీరు భావన చేయగలరా ఓంకారన్నారు సమయంలో కూడా సెకండ్ లో మిలియంత్ కూడా నీవు నీ స్వరూపానికి దూరము కాదు స్వరూపంలోనే ఉంటావు అని కానీ మనం ఏమనుకుంటాం ఆత్మస్వరూపాన్ని ఎప్పుడు చేరుకుంటామో జీవితం అంతా అయిపోతుంది అని అనుకుంటాం ఆయన ఏమన్నారంటే సెకండ్ లో మిలియంత్ సెకండ్ కూడా మిలియంత్ పాటు కూడా మేము స్వరూపానికి దూరంగా లేనేలేము అని అన్నారు కాబట్టి అందదు సెకండ్ లో అంటే ఊహకు అందదు అది చిన్న చిన్న కులతలు చెప్తా పెద్ద కోలతల చదువుకున్నటువంటి దగ్గరికి వెళ్తే జూపిటర్ అనే ఒక గ్రహము గలదు అని గురువు అంటారు గురువు అంటే ఆ పాఠ కూర్చుబెళ్లి పాఠాలు చెప్తాను అని కాదు గురువు అంటే పెద్దదిగా ఉంటుంది గ్రహములు అన్నింటిలోకి పెద్దది ఎంత పెద్దది అంటే జూపిటర్ మీద మత్స్య ఉంది మత్స్య రెడ్ స్పాట్ అంటారు ఆ రెడ్ స్పాట్ లో అరవై భూములు పట్టుతాయి అంత పెద్ద మత్స కుటుమత్సూడ గ్రహం మీద ఉండే కుత్తుమచ్చలో అరవై ఐదు ఎక్కలను తీసుకెళ్లి కూర్చోబెడితే కూడా అది అది ఊడ్చుకోగలుగుతుంది అంత పెద్ద మత్స మత్సంటే మరి ఆ గ్రహం ఎంత ఆ గ్రహం కంటే పెద్దది సూర్యుడు ఆ లెన్త్ లో చెప్పడానికి ఇక్కడి నుంచి సూర్యుడికే ఎంతో దూరము గలదు అంటే డె మూడు కోట్ల మైండ్ సెకండ్ వేగంతో కనుక కాంతి ప్రవహిస్తే అది ఎనిమిది నిమిషాలు పడుతుంది అంత దూరం వాళ్ళ ఇంకా దూరాలు వీటిని ఆస్ట్రనామికల్ యూనిట్స్ అని అంటారు బుద్ధికందగత యొక్క రచన బుద్ధిక అందం మీ దేహం ఒకేసి మీరు చూసుకోండి మీ దేహంలో ఏ భాగం తీసుకున్నా దానికి ఒక స్పెషలిస్ట్ ఉంటాడు అక్కడ హాస్పిటల్లో ఆ స్పెషలిస్ట్ కి ఆ భాగం గురించి కొంత తెలిసి ఉంటుంది కొంత కొద్దిగా మీ ముక్కుందనుకోండి మీ ముక్కు గురించి ఆయన పది సంవత్సరాలు ఇది డిగ్రీ అయిన తర్వాత పది సంవత్సరాలు ఆయన ముక్కుని అధ్యయనం చేసి ముక్కుని పరిశీలించి ముక్కుని ఆయన ట్రీట్ చేస్తూ ఉంటాడు ముక్కు గురించి ఆయన ఎంత అంటే ఉన్న దాంట్లో పదో వంతు కూడా తెలియదు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అందుకేనే ఉప్పు మీద ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు వియర్ నో సన్ దాని మీద ఇంకా అలా రిసెర్చ్ అవుతాయి జర్నల్ ఆఫ్ ఈ నో సన్ స్ట్రోత్ పెద్ద పెద్ద రిసెర్చ్ ప్రాక్టికల్ అంటే ముక్కు గురించి కూడా ఇప్పటి మానవులకు పూర్తి సమాచారం లేదు అంత మూహకు అందని రచన యొక్క రూపముఖ జగత్తు అంత మాయా జగ మాయ అంటే ఉంటుంది మాయా అంటే ఏంటి అంటే ఒక అర్థం మీ జతే అనయా ఇది అంటే అసలు ఎటువంటి కొలతలు లేని పరమాత్మ ఎందు ఇది కొలతలని తెచ్చిపెడుతుంది మానము అంటే కొలత మా మా అంటే నేను చిన్నప్పుడు మానము అనే మాట ఉంటారు కొల మాహనము అంటే కొలుచుట సంస్కృతంలో మా మా మానే అంటే కొలచుట దూరాన్ని కొలవచ్చు కాలాన్ని కొలవచ్చు అన్నింటినీ కొలుస్తారు ఎన్ని కొలుస్తారు ఏది పరిచ్ఛిన్నంగా ఉంటుందో దాన్ని కొలుస్తారు బ్రహ్మ నెండు కొలతలైనవి ఉండదు ఎందుకంటే బ్రహ్మ అనంతము కొలతలు లేనిది బ్రహ్మ కొలతలు లేని బ్రహ్మ అంటే అనంతమైన బ్రహ్మ ఎందు పరిచ్ఛేదము కల్పిస్తూ ఉంటుంది మాయ బ్రహ్మని పట్టుకుని ముక్కల మనం ముందు పెడుతుంది అని మాయ అన్నారు ఈ భూలోకంలో భూమండలంలో బంగారం అడుగుతుంది చెప్పగలరా లేదు చెప్పలేదు అయినా మాయ పది తులాల బంగారం నా దగ్గర ఉంది అనే భావన మీకు కలగ చేసుకుంటే కొలత అంటే పరమాత్మ కొడవు ఒదు కొడవు వీడివి ఎంత ఉంటాయి ఇన్సులింట్ ఉండవు కొలవడానికి వీలు లేదు కానీ మీకు ఏమనిపిస్తుందంటే పరమాత్మ రెండు అడుగులు ఉంటాడు మీరు ఒక బదిలీలో పెట్టుకుని అప్పుడప్పుడు తెరిచి చూసుకునేట్లా ఉంటాడని మీకు అనిపించి ఇట్లా చేస్తా పరమాత్మ ఇరవై మూడు అడుగులు ఉంటాడు అని కొంతమంది ఉంటారు ఐదు అడుగులా దాకా ఉండకూడదు అని ఒక ఏది పరమాత్మ పరమాత్మకు వీళ్ళు కొలతలం పరమాత్మకు కొలతలం ఒకసారి ఏమైందంటే అమెరికాలో అంటే వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్తున్నాను అమెరికాలో ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటి జయించారు ఇండియాలో జయించి షిక్లో వేసి ఆయన అమెరికా పట్టుకెళ్ళారు ఆయనకి అప్పటికే ఆయన ఖర్చు కోటి రూపాయలు పది లక్షల డాలర్లు అయిందంటే ఓ మిలియన్ డాలర్ ఖర్చు పెట్టారంటే అది దాటి ఖర్చు అయ్యింది కదా తీరా అని విగ్రహం ప్రతిష్ఠ చెందామనుకునేప్పటికీ ఓ ఆచార్యులు గారు ఈ విగ్రహం ప్రతిష్ఠ చేయకూడదు అన్న ఎంత కష్టపడి తయారు చేసి ప్రతిష్ట చేయకూడదు ఎందుకంటే ఏం దోషం వచ్చిందంటే తిరుపతిలో విగ్రహం కంటే ఒక అంగుళం ఎక్కువ ఉంది కొన్ని మంచిదే కదా ఉండకూడదు తిరుపతిలో విగ్రహం కంటే పొట్టిగా ఉండాలి సరే పోనీ ఏదో తల ఏదో కొంచెం వాళ్ళని రెండు ఇద్దరు రఫ్ పేపర్ ఉంటుంది చూడండి గదు దాన్ని ఏమంటారు గదుకు పేపర్ శాండ్ పేపర్ అది ఇచ్చి మన వాటిని ఓ రెండు రోజుల్లో మూడు రోజుల్లో సాగబెడితే ఆ అనుగుణం తగ్గుతుంది కదా అంటే ఆ విధంగా విఘాతం చేయబడిన విగ్రహం ప్రతిష్టకి పనికి రాదు అయితే ఇప్పుడు ఏం చేయాలి దీన్ని ఎక్కడో మూల ఓ చీకటి గదిలో పదహైదు మళ్ళీ ఇంకో విగ్రహం చేయబట్ట ఎందుకంటే ఇరవై మూడు ఎక్కువ ఉండకూడదు ఇరవై మూడు తక్కువ ఉండాలి అని ఆయనతో శాస్త్రం చెప్పాడు ఆగమ శాస్త్రం ఒప్పుకోవడం ఆగమం అంటే మేము మాంధత్యంలో ఆగమ ప్రచనంలో మళ్ళీ లెంట్లు ఉండనే ఉండదు అప్పుడు వాళ్ళ విగ్రహాన్ని చీకటి కొట్టులో కొట్టును ఇంకో విగ్రహం ప్రాక్టీస్ భగవంతుడికి కొలతలను పెట్టేది మాయా కులతలు భగవంతుడికి కొలతలు పెట్టేది మాయా మాయంటే అలా ఉంది నీ మాయా మాయాశబ్దానికి ఇంకో అర్థం ఏంటంటే యా మా సాయా ఈ అర్థాన్ని చెప్పిన మొట్టమొదటి మహాశయుడు స్వామి రామచర్ ఏది యథార్థంగా లేదో అది మాయా దీనికి ఒక దృష్టాంతం నేను చెప్తూ ఉంటాను నేను ఎప్పటి నుంచో చెప్తున్నా ముప్పై ఆరు నిమిషాలు ఎప్పటి నుంచో చెప్తున్నా ఈ దృష్టాంతం ఇప్పటి నాకు ఆ దృష్టాంతము అచ్చనువును కలిగిస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది ఎప్పటికీ ఎవరు కలిసిన దృష్టాంతము మీరు అర్థం ముందు నిలబడ్డప్పుడు అర్థం ఏమీ ఉండదు అయినా ఒక డెబ్భై ఐదు కేజీల మనిషి అద్దం లోపల మీకు అనిపిస్తుంది ఏమీ ఉండదు అయినా అలా అనిపిస్తుంది మీరు ఒక వీడియో తీసి చూపించవచ్చు ఆ వీడియోలో అర్థం ఉంటుంది ఆ అద్దంలో మనిషి ఉంటుంది అంత అంటే వీడియో తీసి చూపించేది అంటే సత్యమని మనం అందరం అనుకుంటారు అద్దంలో ఏమీ ఉండదు అద్దంలో మీకు ఫుల్ మనిషి ఉన్నట్టుగా కనుక మీరు ఒక అడుగు వెనక్కి వేస్తే అద్దంలో ఉన్నవాడు అడుగు వెనక్కి వేస్తారు అడుగు ముందు వేస్తే మీరు అద్దంలో ఉన్నవాడు ఇంకో అడుగు ముందు వేస్తారు అర్థంలో ఏమీ లేదు మరి ఎక్కడ కనబడుతోంది ఎలా కనబడుతోంది అని కనుక మీరు దాని మీద మీరు ఎదకుండా పరిశోధన చేయలు మీకు సంవత్సరమో రెండు సంవత్సరాలు పట్టినా దానికి సమాధానం మీకు దొరకదు అంటే మూడు ఫిజిక్స్ ఉంది దీన్ని ఒక ఫిజిసిస్ట్ సింపుల్ గా చెప్పాడు సరళంగా చెప్పాడు చాలా జటిలమైన సమస్యలు దానికి సరళమైన సమాధానం ఆయన ఏం అంటే చూడగా అర్ధానికి ఏమీ సంబంధం లేదు అర్థమైంది చేయడం అర్థం అయితే చేసుకుందాండి అర్థం చేసింది ఏమీ లేదు నీ కళ్ళు నీ మనస్సు ఆ రెండు కలిసి ఒక ట్రిక్ ప్లే చేసి మీ రూపాన్ని మీకు చూపిస్తున్నాయి అదంతా నీ కళ్ళల్లోనూ నీ మనస్సులోనూ ఉంది తప్ప అర్థం చేసిందేమీ లేదు అద్దం మీద పడ్డ కాంతిని అద్దం రిఫ్లెక్ట్ చేస్తుంది అంతకు మించి అద్దం ఏమీ చేయదు అయితే ఈ అద్దాన్ని చిన్నపిల్లవాడి ముందు పెడితే వాడికి దాంట్లో తన రూపము కనబడదు ఎందుకంటే వాడి కళ్ళు మనస్సు ఇంకా తయారు కాలేదు ఆ విధంగా కర్ఫీ దవ్వలేదు కళ్ళకే మనస్సుకే సర్ఫీ దవ్వడానికి సుమారు మూడు నాలుగు సంవత్సరాలు కొడుకు అంచేతను పిల్లవాడికి తన రూపము అద్దంలో కనబడదు ఏదో కనపడుతుంది తప్ప రూపము కనపడదు పిల్లవాడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడు వాడి మనస్సు మనస్సు అసలు లేదు అప్పుడే అంకురిస్తూ ఉన్న ఆ అద్దంలో కనబడేది అది ఆ మనస్సుని ఆ మనస్సు మనస్సు అంకురిస్తూ ఉన్న అది ఒక విఘాతం కింద ఉంటుంది అది ఉపకారం కాదు అంచేతన పిల్లలకే అద్దము చూపించవద్దు పిల్లలకు అర్థంలో ఏం కనబడుతుంది అనే దాని మీద బోర్డు రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్పింది చూసి అన్నదంతా వాళ్ళు ఏమన్నారంటే ఏం కనబడుతుందో మనం చెప్పలేము ఏదో సంథింగ్ గజిగిజిగా ఏదో కనబడుతుంది అది పిల్లవాడి యొక్క అంకురిస్తున్న మనస్సుకి అది ఉపకారం అంటే కాదు కాబట్టి అర్థం పిల్లవాడికి చూపించవచ్చు అని చెప్పారు ఏమిటండి దీన్ని ఏమనాలంటే నేను ఏం పేరు పెడతాలో మీరైతే మాయాని పేర ఈ జగత్తు వాస్తవంగా లేని జగత్తు ఉన్నట్లుగా కనబడుతోంది ఇది మాయా ఇది ఇదమిత్తంగా అంటే ఇది ఇలా ఉంది అని అని ఖచ్చితంగా చెప్పేదేమీ లేదు మూడు ముక్కల ఆట మూడు ముక్కల ఆటను ఎప్పుడన్నా వాడు మూడు ముక్కలు వేస్తూ ఉంటాయి దాంట్లో ఆసు ఏస్ట్ ఏస్ట్ అని అంటారు ఆస్తు అనే వాళ్ళు అది ఎక్కడ ఉందో మీరు గుర్తుపడాలి వాడు మీరు చూపెట్టి అక్కడ పెడతాడు మీరు చూపెట్టి అక్కడ పెడతాడు మీరు ఆశ మీద రూపాయి పెడితే రూపాయికి తక్కువ ఒప్పుకోడు పంద్యాలు అనాలు అర్ధనాలు ఒప్పుకోడు రూపాయితే ఒప్పుకుంటారు రూపాయి మీరు ఆసు మీద పెడితే అది తిప్పితే అది ఆశే ఉంటే మీకు రూపాయికి మూడు రూపాయలు ఇస్తారు మీరు వాడు ఇదిగో చూపించే ఆశ అక్కడ పెడతాడు చూపించి అక్కడ పెట్టాడు కదా అని తక్కువ మన మీరు రూపాయి దాన్ని పెడితే వాడేం మాట్లాడు మీరు పెట్టారు కదా రూపాయి తక్కువ మనం కదా సరే పెడతాను ఇంకా ఎవరైనా పెడతారా పెడతారు ఆ తర్వాత వాడు ఇది తిప్పుతాడు ఇటు పక్కన ఉన్న తిప్పుతాడు అది తిప్పుతాడు అది తిప్పుతాడు ఈ పక్క ఇక్కడ ఉంది ఆశ అక్కడ ఒకటో రెండో రెండు ఆ రూపాయలన్నీ జన వేసుకుంటాడు వీడు అనుకుంటాడు ఏపీ మాయా నేను శిష్యాన్ని కూడా ఆశ పెడుతుంటే అక్కడ ఇదంతా మాయా ఈ జగత్తు మాయా కొంత జగత్తు మాయ కొంత జగత్తు సత్యం అని మీరు అనుకోడు సకలం జగత్తు మాయా మొత్తం జగత్తు కూడా మాయా ఇప్పుడు ఉన్నవి రెండే నేను జగత్తులో భాగం కారణము కాద్యము కావ్యము జగత్తు కారణం బ్రహ్మ జగత్తు మాయాని మీరు నిశ్చయం చేసుకో జగత్తు మాయాని మీరు నిశ్చయం చేసుకున్న తరువాత ఇంకా ఏం ఎదుగుతుంది బ్రహ్మ ఎదుగుతుంది కారణం ఎదుగుతుంది కార్యం మాయా అని ఇంకా యథార్థము వస్తువు మాయా అంటే యథార్థము కానిది రెండింటిలో ఒకటి యథార్థము కాదు అని ఎప్పుడైతే కొట్టి పారేశారో ఇంకా కేవలము బ్రహ్మ వస్తువు మాత్రమే మిగులుతుంది అదే యథార్థము మీరు ఆ తెలుసుకోండి ఆ బ్రహ్మయే మీ స్వరూపము బ్రహ్మ సత్యం జగన్ మీరు మీరు అంటే మాయ అంటే ఇంకో దృష్టాంతం చెప్తున్నా మీరు నీరు అలాగా స్వచ్ఛంగా కదలిక లేకుండా నీరు ఒక ట్యాంక్ ల్యాబొరేటరీ లో చూపిస్తారు కూడా ఒక ట్యాంక్ లో నీరు పోసి అది కదలక లేకుండా ఉంటుంది మీరు చూసినప్పుడు దాంట్లో కెరటములు ఉన్నాయా లేవు మీరు ఒక బెడ్డ ముక్క రాయిత ముక్క దాని సెంటర్ లో పడ పడేస్తే కెరటాలు పుడతాయి తరంగములు పుడతాయి పుట్టి అవి పుట్టిన చోట నుండి ఇటువైపు అటువైపు అన్ని వైపు ప్రవహిస్తాయి పుట్టిన చోట నుండి ప్రవహించి ఒడ్డు దాకా వస్తాయి అవునండి ఇప్పుడు కెనటములు ప్రవహిస్తున్నప్పుడు ఆ కెనటము ప్రవహించే దాని ప్రవహించే కెనటం మీద ఒక బెరడు బెరడు తేలిక అయిన ఒక కాగితం ముక్క దానిమీద వేస్తే ఆ కినటంతో పాటుగా ఆ కాగితం కూడా ఒడ్డుకు రావాలి కదా ఇది వేసి చూడండి రాదు అది ఎక్కడ ఉందో ఆ కాగితం ఒక పైకి కిందకి వెళ్లాడుతుంది తప్ప ఒక్క ఇచ్చి కూడా ముందుకు కదా ఇది అక్కడ ప్రారంభండి అక్కడ లేవు తరంగము పుట్టి నా దాకా వస్తుంది అని మనం అనుకునే ఒక బెరడు దాని మీద వేస్తే అది ఇల్లా ఇల్లా ఇల్లా ఇల్లా నా కలదిరికి రావాలి కదా రాదు మీరు సముద్ర తీరా నిలపడి ఎవడైనా ఒకడు హెలికాప్టర్ లో అలా కొంచెం ముందుకు వెళ్లి ఒక అర కిలోమీటర్ లేకపోతే రెండు వందల మీటర్లు దూరం ముందుకు వెళ్లి ఆ కరటాలు వస్తూ ఉంటాయి కదా ఆ కెరటాల మీద ఒక కట్టె పుల్ల ఆ కట్టె ఎక్కడికి రావాలి మీ కాళ్ళ దగ్గరికి రావాలి కదా బీచ్కి రాదు అక్కడే ఎక్కడ పడేసారో అక్కడే అయితే మరి నాకు కనబడుతున్నది ఏంటి అంటే ప్రవహించడం లేదా లేదు ప్రవహించుటలేదు ప్రవహించుకున్నట్లు కనపడుతోందే అవును ప్రవహిస్తున్నట్లు కనపడుతుంది తప్ప ప్రవహించుటలేదు అయినా ఇది ఎంత మాయగా ఉన్నది ఇది మీకు కనపడేది ఏది సత్యం కాదు ఆఖరికి శాస్త్రకారులు ఏమని చెప్పారంటే మీ కన్ను ఏదైతే మీకు చూపిస్తోందో అది ఏది సత్యము కాదు అని చెప్పి ఆయన గౌడభాచార్యులు ఏమని చెప్పారంటే జగతు మిచ్చ హేతు హేతువేమిటి అంటే దృశ్యత్వా కంటికి కనబడుతోంది కనుక అది సత్యము కాదు అని చెప్పారు అటు మరి ఎలా ఉంటుంది కంటికి కనబడదు ఏది కంటికి కనబడదో అది సత్యం కంటికి కనబడేది మాయా మనం ఏమనుకుంటాం లోకల్లో కంటికి కనపడేది సత్యం అనుకుంటాం కంటికి కనబడ అనేది మాయ లేనిదని అనుకుంటాం ఎంత విద్యూరమో చూడండి అంచేతనే ఈ మాయ గురించి చెప్తుంటే భయం వేస్తుంది భయం ఎందుకు తెలియ తెలియకపోగా వాళ్ళు మనకు పేరు పెడతారు వాడికి తెలుసుకోకపోగా మనకి పేరు నేను పాఠం చెప్తే వాడు తెలుసుకోవడం మాట అలాంటి పెట్టి నాకు పేరు పెట్టేటోడు నా పాదానికి పేరు పెట్టే నా పాదానికి పేరు పెట్టిన నేను చేస్తాను ఆశీర్వదించి వచ్చేస్తాను అంతకు ముందు నా పాఠానికి పేరు పెట్టే నువ్వేవాడు కానీ దెబ్బలాడతానా అని మా ఇప్పుడు మీరు ఇది తూర్పు ఇది పడమరా కుడి దక్షిణము ఉత్తరము అని మీరు విభాగం చేసుకుని కాగితాల మీద బొమ్మలు తీసుకుని ఇవే కూడా చేస్తూ ఉంటారు ఇదంతా మాయ ఎందుకంటే భూమి బల్లపొరుపుగా ఉన్నప్పుడు మాత్రమే తూర్పు పడమర కుడి ఎడమ ఉంటాయి దక్షిణము ఉత్తరము ఉంటాయి బల్లపొరుపుగా ఉండాలి భూమి భూమి బల్లపొరుపుగా లేకుండా గుండ్రంగా ఉంటే గుండ్రంగా ఉన్న దాంట్లో ఇప్పుడు దీంట్లో ఈ పుస్తకం ఉంది బల్లపొరుపుగా ఉంది కదా దీంట్లో చూపి ఇది పడమర ఉత్తరము దక్షిణము అని చెప్తారు ఏమంటే మీకు బాలిచ్చి దీంట్లో చూపి చెప్పండి ఏం చెప్తారు తూర్పు బాల్కి కాబట్టి భూమి బల్లపరుపు అని మీరు నిశ్చయం చేసుకుంటేనే ఈస్ట్ వెస్ట్ నార్త్ నాలుగు డైరెక్షన్స్ ఉంటాయి నాలుగును సగం చేస్తే ఎనిమిది ఉంటాయి అంతవరకు మనం వాళ్ళు పెట్టుకున్నారు ఈ శాన్యం నైవృతి అని ఇచ్చారు కానీ భూమి గుండ్రంగా ఉంటే నాలుగు డైరెక్షన్స్ కాదు త్రీ హండ్రెడ్ అండ్ డైరెక్షన్స్ ఉంటాయి ఒక్కో డిగ్రీకి ఒక్కో డైరెక్షన్ చెప్పినా మూడు డైరెక్షన్స్ ఉంటాయి ఒక్కో డిగ్రీ కు అరవై మినిట్లు ఉంటాయి మూడు డైరెక్షన్స్ ఉంటాయి ఒక్కో మినిట్ కి అరవై సెకండ్లు త్రీ హండ్రెడ్ 60, సిక్స్టీ ఇంటూ సిక్స్టీ ఇంటూ సిక్స్టీ డైరెక్షన్స్ ఉంటాయి ఇట్ ఈస్ లైక్ దాట్ ఎప్పుడైనా షిప్ లో నావిగేట్ చేసేటువంటి మెషిన్ చూస్తే ఆ మెషిన్ ఇలా ఉండదు ఇలా పెట్టుకుని ఇది ఉండదు మెషిన్ గుండ్రంగా ఉంటుంది దాంట్లో డైరెక్షన్స్ నాలుగు ఉండవు పాత వాటిల్లో ముప్పై రెండు ఇప్పటి వాటిల్లో పదిహేను వేల డైరెక్షన్స్ ఇరవై వేల డైరెక్షన్స్ ఉంటాయి మరి సైన్స్ ఉంటారు సైన్స్ గురించి ఏమీ తెలియకుండగా ఏదో పురాణంలో ఎక్కడో దేవి భాగవతమో లేకపోతే మరో భాగవతమో లేకపోతే ఇంకో పురాణంలో ఎవడో కాళికా పురాణంలోనో ఎవడో ఏదో రాసి దానికి వ్యాసులను పేరు పెట్టి అవి చెప్పుకుంటూ కుట్టుకోవడము ఇది లీకేజ్ చెందింది తప్ప దానికి సత్యానికి సంబంధం లేదండి కాబట్టి ఎవరికి పుట్టిన బిడ్డరా మెట్టి మెట్టి వివరిస్తోంది అని ఎవరికి చెప్తారు మీరు చెవిటివాడి ముందు శంఖం పుద్దితే వాడు ఏదో అనుకుంటాడు కాబట్టి ఈ సకలం జగత్తు మాయా మీ తూర్పు పడమరకి దిక్కు లేకపోతే ఇంకా మీకు జగత్తు ఏం మిగిలిందండి ఏం జగత్తు మిగిలింది తూర్పు పడమరా లేదు దక్షిణ ఉత్తరం లేని జగత్తు ఇంకా మీకు ఏం మిగిలింది కాబట్టి సకలం జగతు మాయా సూర్యుడని మీరు పెట్టుకున్న ముద్దు పేరు అది మండే మంట అలాంటి మంటలు చాలా ఉన్నాయి పైన ఒక మంటకి సూర్యుడని పేరు పెట్టుకున్నారు మిగతా మంటలకి నక్షత్రాలను పేరు పెట్టుకున్నారు అసలు మండలం అంటే ఏమిటో చేతగాంధానికి చంద్రుడని పేరు పెట్టారు కాబట్టి మీరు పెట్టుకున్న పేర్లు సత్య నెల అవుతాయి కనుక ఈ సకల జగత్తు కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే ఏడీ మిగతలు క్వాంటమ్ ఫిజిక్స్ అని ఒక క్వాంటమ్ ఫిజిక్స్ లో కనుక అడుగు కూడా మాయ ఏడీ మిగతలు అంతే కదా క్వాంటమ్ ఫిజిక్స్కి పితామహుడు ష్రాడింజర్జర్ అయిన పేరు ఆయన ప్యారిస్ లో ఉండేవాడు ఆయన ఉపనిషత్తుల చదువుకుని ఉపనిషత్తుల మీద సమగ్రమైన పుస్తకాలు రాశాడు ఆయన ఫిజిక్స్ ప్రొఫెసర్ ష్రాణించారు ఆయన లేవ్ మెకానిక్స్ అనే టాపిక్ క్వాంటమ్ ఫిజిక్స్ అనే టాపిక్ కు రాసి పిహెచ్డీ థీసిస్ అప్లి చేశాడు డెబ్బై అది నలుగురికి పంపిస్తే వాళ్ళు మాకు ఏమీ అర్థం కాలేదు ఈ పిహెచ్డీ మాకు తెలియట్లేదు చెప్పారు అప్పుడు ఆ వాళ్ళ నలుగురికి వెనక్కి వచ్చాయి యూనివర్సిటీ వాళ్ళకి ఏం చేయాలో తెలియక మరి ఇంకో నలుగురికి పంపించారు మరి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు పంపించిన వాళ్ళు మాకు అర్థం కాలేదు వీరికి పిహెచ్డి ఇవ్వాలో ఇవ్వక్కర్లేదు మాకేమీ తెలియట్లేదు ఇది ఎదురు చాలా విచిత్రంగా విదూరంగా ఉన్నది అని వెనక్కి ఇప్పుడు ఇంకో నలుగురికి పంపిస్తే వాళ్ళు వెంటనే ఆశ్చర్యపోయి ఆశ్చర్య పడిపోవడం అంటే చూసిన ఆశ్చర్యంతో కుర్చీ నుండి క్రింద పడిపోకాలే అర్థం ఉంది కదా పొదుటాలు ఉంది కదా ఆశ్చర్య పొడుగుతా ములపూడి వెంకటమారు చెప్పిన నిర్వచనం ఆశ్చర్య పొడుతా అంటే మీరు కళ్ళ పొడించి నోరు తెడిచి కూర్చునందుకు నిలబడిపోవాలి అలా పడిపోయి ఆశ్చర్య పడిపోయి ఆయన వెంటనే పి హిట్టుక ఇవ్వండి ఆలస్యం చేయకండి అని ఆయన పిహెచ్ ఇస్తే అప్పుడు ఆయన పిహెచ్డీ ఇచ్చారు ఆయన పిహెచ్డీ ఇస్తే ఏదైనా ఉద్యోగం చేసుకున్నామని ఆయన చూస్తున్నాడు ఇవ్వరు అక్కడ కంగారు కంగారుగా ఇదిగో పిహెచ్డీ ఇచ్చారు క్షణించి ఆయన క్వాంటమ్ ఫిజిక్స్ అని ఒకటి మొదలు పెట్టాడు ఆ తర్వాత అది దావాగ్నిలాగా వ్యాపించేసి క్వాంటమ్ ఫిజిక్స్ నేను ప్రొఫెసర్ తో ఫిజిక్స్ ప్రొఫెసర్ తో మాట్లాడుతున్నప్పుడు అతను ఏమో కొన్ని మాటలు చెప్పాడు నాకు అవి చాలా ఆశ్చర్యాన్ని కలిగించే క్వాంటమ్ ఫిజిక్స్ లో నాకు అవి క్వాంటం ఏదో పేర్లు కూడా నాకు గుర్తులేవు దాన్ని కొంచెం అధ్యయనం చేయవచ్చు అతను చెప్పినప్పుడు నాకు అర్థమైంది కానీ కూర్చొని కొంచెం అధ్యయనం క్వాంటం హైసన్ బర్న్సర్ ట్వంటీ ప్రిన్సిపుల్ కూడా క్వాంటమ్ ఫిజిక్స్ లో భాగమే హైసన్ బర్న్సర్ ట్వంటీ ప్రిన్సిపుల్ సో కాబట్టి సైన్స్ బాగా తెలుసున్న వాళ్ళకి వాళ్ళకి అర్థం అవుతుంది ఈ జగత్తు ఇదంతా కనపడితే తప్ప ఇది యథార్థము కాదు కాబట్టి బ్రహ్మ సత్యం జగన్ మిథ్య జగత్తు మిథ్యాన్ని తీసుకుంటే ఇంకా మిగిలిదేవి బ్రహ్మము చూసింది కారణం చూసింది ఇది నిశ్చయం చేసుకోండి బ్రహ్మయే సత్యము జగత్తు సత్యము కాదు అంటే దీని అర్థమేటో తెలుసునండి మీకు వెనువెంటనే అనుభవానికి వచ్చేది ఏది కూడా సత్యము కాదు నీకు వెనువెంట నేను పాఠంలో చెప్తాను సార్ నీకు వెనువెంటనే ఏం అనుభవానికి వస్తుంది వాడెవడో నాకు శత్రు అయిపోయేటండి వాడు నాకు అపకారం చేస్తున్నాడండి అని అన్నాడు ఒక ఆయన అది సత్యం కాదది అది సత్యం కాదు అదేమిటండి ఆయన అపకారం చేస్తున్నాడు కదా ఏమిటి అపకారం నీకు అపకాయ అపకారం ఏమిటి ఏం అపకారం చేస్తాడు నీకు ఏ అపకారం చేసి ఉండదు కాదండి నాకు వచ్చి వెయ్యి రూపాయలు రాకుండా చేశాడు వెయ్యి రూపాయలు లేకపోతే నీకు లోటు వచ్చిందా నీకు భ్రమ తప్పిందేమి లేదు తర్వాత నీకు వెయ్యి రూపాయలు రాకుండా వాడు చేసేటంటే అది ఉపకారమా అపకారమా మీరు అర్థం అనర్థం భావ్యని గుర్తం చెప్పారంటే ప్రతిరోజు నువ్వు వీళ్ళు గుర్తు చేసుకో అర్థము హానికరము అని గుర్తు చేసుకో వాడెవడో నాకు రావాల్సిన సొమ్ము వాడు ఇప్పుడు అది అది వాడు అపకారమా ఉపకారమా వీడు అపకారం అనుకుంటాడు అది అపకారం కాదు ఇంకొకడు ఉపకారం అనుకుంటాడు ఉపకారము కాదు అది ఏదీ కదా అదంతా ముఖ్య ఆయన వెంటనే మీకు అనుభవానికి వచ్చే సుఖము సుఖము కాదు దుఃఖము సుఖము కాదు మరికి ఏది సత్యం నువ్వు సత్యం నీకు అనుభవానికి వచ్చే సుఖ దుఃఖమును నిత్యా సత్యం సినిమాలో ఏది సత్యం ప్రకాశము సత్యం వెలుగు సత్యం అలాగే ఈ జగత్తు ఏ వెలుగులో అనుభవానికి వస్తోంది నీలో ఉన్న వెలుగులో జగత్తు అనుభవానికి వస్తోంది వెలుగు సత్యం అదే బ్రహ్మ అది అది మిగులుతుంది సినిమా చూసి సినిమాలో దృశ్యములు ఉంటాయి ఎన్ని దృశ్యములు ఉంటాయి ఎన్నెన్నో ఉంటాయండి రెండు గంటలు సినిమా హాలీవుడ్ అయితే రెండు గంటలు హిందీ తెలుగు సినిమా పాత సినిమా అయితే మూడు గంటలు ఉంటుంది మూడు గంటల్లో ఎన్ని దృశ్యాలు ఉంటాయి లెక్క పెడితే ఓ వెయ్యి దృశ్యాలుంటాయి అవన్నీ కల్పితములే ఒక వెలుగు మాత్రమే సత్యము జీవితంలో ఈ వెలుగు తప్ప ఇంటేది సత్యము కాదు మాత్రమే సత్యం నా గవర్లో ఫోన్ చేసి మీరు అమెరికా రాలేదు మేము మిస్ అయిపోయాము మాకు నష్టం అయిపోయింది అంటే నేనన్నా అమెరికా ఒకడు ఉన్నాడు వాడు అమెరికా వచ్చాడు రాలేదు మిస్ మిస్ అవ్వకపోవడం నష్టం లాభం ఇదంతా కూడా మిచ్చండి మీరు ఏమన్నారు ఇదంతా కూడా మాయా దాంట్లో ఏమీ వాస్తవం లేదు మరి వాస్తవం ఏదంటే మీరే వాస్తవం మీరే సత్యం మీ లోపల చూసుకోండి మీ స్వరూపంలో మీరు చూడండి అది సత్యం ఇది మీకు అనిపించి అనిపించి ఇదేమీ సత్యం కాదు మహాత్మలు ఏమని చెప్తారంటే ఆయన రూల్ చెప్పారు మాలూం పడతా హై అని హిందీలో చెప్పేవారు మాలూం పడతా హై పడనా అంటే కమిషన్ మాలూమ పడతా ఏది ఏదైతే మళ్ళూ పడతా హయా జిస్ మాలూమ పడతా వీ సత్య అని చెప్పి కాబట్టి అది మొత్తం పరిశేష దేవుడికి పేరేమిటో తెలుసున్నాండి శేషహారేరు దేవుడికి శేషుడన్న పేరు ఎందుకు వచ్చింది ఆ పేరంటే నేను నిత్యనంతని తీసి పారేస్తే మిగిలింది కనుక ఆయనకి శేషార పేరు నేను వైష్ణవాలను అడగండి వాళ్ళు ఏమంటారంటే శేషహారంటే దేవుడు కాదు దేవుడు పడుక్కునేటువంటి పాము అని చెప్తారు దేవుడు పడుకోవడం ఏంటండి వాళ్ళని అడగండి దాన్ని భాగవతంలో ఎదుటి పరిస్తే సశిష్యతేష సంజ్ఞ ఆ మిగిలిన ఏదిందో అదే సత్యము దానికే శేష అని పేరు ఆది శేషికంతకీ మూలంలో ఏముంది ఆది ఈ సృష్టి అంతా నిత్యాన్ని ఏది మిగిలింది శేష ఏది ఆదియో అదే శేష సినిమాకి వెళ్ళినప్పుడు ఆ ప్రాజెక్టు స్విచ్ ఆన్ చేస్తారు ఆ దీపం వెలుగుతుంది లోపల అది ఆది సినిమా అంతా అయిపోయాక ఏది నిలుగుతుంది అదే ఆ దీపమే ఆ ప్రకాశమే అదే సత్యం అంతవరకు రెండు గంటలు వాడు చూపించిన సినిమా కూడా ఇచ్చారు అయిపోయిందిగా వాడు సుఖం అని రాసేది అంటే అర్థమైంది అయిపోయిందమ్మా కదా కాబట్టి ఆదిహి అంటే కారణం వీడెవడో ఏం చెప్తాడంటే ఆయన ఆయన వెళ్ళి మొట్టమొదటి అక్కడ కొనుక్కున్నాడు అని మొట్టమొదట రోజు సింబాలిక్ అయ్యి ఉండాలి కదా అంటే తప్ప దేవుడు రండి అక్కడ పడుకున్నాడు మొట్టమొదట అలాగే చెప్తారండి సింబాలిక్ అయ్యి ఉండాలి ఎవరికి చెప్తారు మీరు ఎవరికి చెప్తారు చెబుతు అది ఉంటూ కాబట్టి మీరు ఈ సత్యాన్ని తెలుసుకోవచ్చు ఒక ఇప్పుడు మళ్ళీ ప్రతిపదార్థం చెప్తాం సకలం సకలమైన అచింత్య రచనారూపం ఊహకు అందరి రచన యొక్క రూపము జగత్తు మాయ మాయ మాత్రమే ఇది అని నిశ్చయము చేసుకుని అద్వైతే ఇదిత్యము అని పరిశేష్యత మిగుల్చుకోరుడు అది మిగులుతుంది ఇదంతా నిత్యాన్ని తీసుకునిస్తే ఏది మిగులుతుందో అది అదే సత్యం వేస్ట్ బ్యాస్కెట్ లో ఉన్నంతా ఒకరు బారేస్తే ఏది మిగులుతుంది బ్యాస్కెట్ మిగులుతుంది అది ఇంట్లోకి తెచ్చుకొస్తారు బాస్కెట్ బారే కదా అది తెచ్చుకొస్తారు బాస్కెట్ లో ఉన్న వాళ్ళని భారేస్తారు అలాగే కాన్షియస్నెస్ లో ఆ ఎరుకలో ఎన్ని ప్రకాశించాయో అవన్నీ కూడా త్రోసిపుచ్చి ఆ ఎరుకని మిగుల్చుకుంటారు అదే సత్ అచనిత్య రచన రూపము మాయ సకలం జగత్ నిశ్చిత్య వస్తుత్వం అద్వైతే ఇదిగో పది అంటే మిగుల్చును మిగులును పని శేష్యతం అంటే నిత్యు నిగులునట్లు మీరు చేసుకును గుణ శ శిష్యతానికి గుణమస్తుంది పరిశేష్యత యే ప్రభిద్యే అదేనా శ్లోక హృదయగ్రంథయస్వితి కామాగ్రంథిస్వేణ్యాక్యశేషన్ యూ ప్రదే హృదయ్రంథయ ముందు అర్థం చెప్తాను అర్థం చెప్తే మీకు ఆకృష్ణ ఏమిటి ఇలాగ దిగిగా ఉంది అనిపిస్తుంది అప్పుడు నేను వివరించగానే తెలుసుకో ఎప్పుడైతే సర్వే అన్ని హృదయ గ్రంథయూ హృదయమునందలి తెలిసిన నాట్ గుడి గుడికి ఒకవచనం ము అయితే ముడు అయితే ప్రభిద్యంతే విడిపోను ఇది అంటూ వాక్యశేషత వాక్యశేషను బట్టి కామా కోలు గ్రంథిస్వరూపేణులూపముగా ఎంత గదిగా ఉండదు దీన్ని శక్తి చేద్దాం ముండకోపనిషత్తులో వచ్చి ఒక వాక్యం వాక్యం అంటే మంత్రానికి వాక్యము ఆ వాక్యంలో భాగం అంటే వాక్యంలో ప్రధాన భాగం కాకుండా తోకపత ఉంటుంది ఆ తోకకి వాక్య శేష తోకంటే మరి శేష కదండి ఇందాకంటే శేష కాదు దాని ఈ వాక్యం ఉండకోపనిషత్తులో వస్తుంది యదా సర్వే ప్రభిజంతే కామాత అని ఇప్పుడు కోరికలు అనేది ఒకటి ఉన్నారు కోరికలు ఈ కోరికల యొక్క మీమాంస ఆ మంత్రంలో చెప్పారు అది ఇప్పుడు మీ ఎదుట నేను వ్యాఖ్యానం చేస్తాను మరి మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ కోరికల గురించి సమాజంలో ఉండే అభిప్రాయము భావజాలము అంత చల్లకిందులుగా ఉంటుంది చల్లకిందులుగా తిరుపతికి వెళ్లాను అక్కడ సభలో ఏదో అధ్యక్షుడనో ఏదో ముఖ్య అధ్యక్షున గుర్తులో గుర్తు పెట్టారు అప్పుడు ఆ సభా ప్రారంభంలో ఒక ఆయన పాట పాడారు ఆయన లోక ప్రసిద్ధి చెందిన గాయకుడు ఆయన పాట పాడారు ఆ పాట ఏమిటంటే నారాయణ అని మొదలు పెట్టి పాడారు కదా తిరుపతికి వెళ్లి శివ పాట పాడితే వాళ్ళు అరెస్ట్ చేసినట్టు అక్కడికి వెళ్ళి నారాయణనే పడాలి నారాయణ మంచిది సతటి నామము ఆయన నారాయణ అనేది బాగా సారి తీసి పడారు తర్వాత వచ్చిన నారాయణ మీ నామే గతి ఏక ఆ తర్వాత ఏమొచ్చిందో తెలుసు కోరికలు మాకు కొనసాగుతకు అని ఉండేది